నాలుగు వందల ఎనభై ఐదవ కీర్తన చెరియ సోదకు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రి యునితడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెద చల్లెడు లక్షణుడు నిలిచిన నిలువన నిఖిల దేవతల కలిగించు సురలగనివోయితడు మాటలాడినను మరియజాండములు కోటులు వడమేటి గుణరాశి నీటగునూర్పుల నిఖిల వేదములు చాటువనూరేటి సముద్రమితడు ముంగిట బొలిసిన మోహనమాత్మల భొంగించే ఘనపురుషుడు సంగతి మా శరణాగతులకు అంగము శ్రీవేంకటాధిపుడితడు